అహం మోహం బ్రవీమీ నా అక్కడికి వస్తుంది వై నిశ్చయముగా అహం మోహం న బ్రవీమి నేను వ్యామోహమును కలిగించే మాటను చెప్పలేదు మోహనం వాక్యం న్రవీమీ ఇర్థ కాబట్టి మోహమును చెప్పలేదు అంటే అర్థం ఏంటి మోహాన్ని చెప్పడం ఏమిటి అంటే మోహమును కలిగించే మాటను చెప్పలేదు అని అర్థం అయితే పైన మనం అనుకున్న దాని ప్రకారంగా ఒకసారి విజ్ఞానఘన అంటే శుద్ధ చైతన్య స్వరూప పరమాత్మ అని చెప్పి న విశేష సంజ్ఞా అస్తి అది మరి విరుద్ధమే కదా అని మనం పైన అనుకున్నాం కదా మళ్ళీ ఇంతలోకే నేను చెప్పలేదని ఈయన అంటున్నాడు ఏమిటి అసలు ఇది నను కథం విరుద్ధ ధర్మత్వం అవోచ విజ్ఞానఘనం సంజ్ఞాభావ అదేమిటండి మోహం మోహాన్ని కలిగించే మాట చెప్పలేదు అంటున్నారేమిటి చెప్పేవు కదా మోహాన్ని కలిగించే మాటే చెప్పావు కదా చెప్పలేదంటే ఎలాగ దబాయిస్తే ఎలాగా చెప్పావు కదా ఎలాగా విరుద్ధ ధర్మవత్వం అబోచ ఎలాగా విజ్ఞానఘనం సంజ్ఞ అభావంచ ఇప్పుడు అది విరుద్ధ ధర్మవత్వం అయితే తెలుగు ఒకసారి అదే విజ్ఞానఘనము అని సంజ్ఞ లేనిది అని బ్రహ్మయందు విరుద్ధ ధర్మముల నేల చెప్పిటివి అనువాదం చేసి అనువాదం చే వివరణ చేయక్కర్లేదుగా చేయడం కాబట్టి అంత మాత్రమే అయింది అక్కడికి అన్నచో నేను ఈ రెండు విరుద్ధ ధర్మములు ఒకే ధర్మీయందు ఉన్నవని చెప్పలేదు నీవే భ్రాంతిచే ఒకే వస్తువునందు విరుద్ధ ధర్మములు ఉన్నట్లుగా గ్రహించేటివి నేనైతే అట్లు చెప్పలేదు నేను చెప్పినదైతే ఇది అజ్ఞానము వలన ఆత్మకు దేహేంద్రియ సంఘాతమునందు తాదాత్మ్యము ఆ కారణముగా ఖిళ్యభావము పరిచ్ఛిన్నత్వము సంప్రాప్తమైనది దాని కారణముగా దేహేంద్రియాదులకు సంబంధించినది భేదమును చూచుటయే లక్షణముగా గలది అగు విశేష సంజ్ఞ అంటే పరిచ్ఛిన్నాభిమానము ఏర్పడినది సంజ్ఞ అంటే అభిమానమునకే సంజ్ఞాని పేరు ఒక అభిమానము అభిమానము అంటే ఇది నాది ఇది నేను దాన్ని అభిమానము అంటాను ఆ అభిమానమునకే సంజ్ఞాని పేరు అవిద్య చే కల్పింపబడిన ఆ చిల్యభావమును జ్ఞానము నశింపజేయగా ఆ దేహేంద్రియ సంఘాత రూపముగు ఉపాధి బ్రహ్మలో విలీనము చేయబడి నిరాకరించబడినది అప్పుడు ఆ విశేష సంజ్ఞ కూడా నశించుము ఎందుకంటే అది కొనసాగుటకు నిమిత్తము లేదు మీరు అగ్గము మొదలైన ఆధారము నశించగా చంద్రుడు సూర్యుడు మొదలుగు వాటి ప్రతిబింబము ఆ ప్రతిబింబము నిమిత్తముగా గల ప్రకాశము రూపము మొదలగునవి కూడా నశించును అంతేగాని వాస్తవముగు చంద్రుడు కానీ సూర్యుడు కానీ నశించడు అదేవిధముగా అసంసారీ బ్రహ్మ యొక్క స్వరూపమునకు నాశము లేదు ఆ బ్రహ్మ విజ్ఞానఘనము అని చెప్పబడినది ఓకే ఇక్కడ విరుద్ధం ఏమిటంటే విజ్ఞానఘన ఏవ అంటే శుద్ధ చైతన్య స్వరూపము పరబ్రహ్మ అని చెప్పి అని చెప్పిన తర్వాత ప్రేత్యా అని ఎలా చెప్తాం మరణించి మరణించి ఇది ఏది ఉపాధి మరణిస్తుంది తప్ప విజ్ఞానఘనము మరణించదుగా ఇప్పుడు ఇలా ఆ వాక్యం మీరు చూడండి ఆ పరమాత్మ అనంతము అపాదము విజ్ఞానఘనము మాత్రమే మరణించిన తరువాత దానికి ప్రత్యేకమైన పేరు ఊరు ఏమీ ఉండదు అని రాశారు అనుకోండి అవును కాబట్టి ఇక్కడ విరోధం ఎక్కడొచ్చిందంటే మరణించి అనే మాటను బట్టి విరోధం వచ్చింది ఎందుకంటే ఆ వాక్య రచన అలా ఉందంటే విజ్ఞానఘనము మాత్రమే న ప్రేత్య విశేష సంజ్ఞాస్తి అరే మైత్రే ప్రేత్య విశేష సంజ్ఞ నాస్తి మరణించి విశేష సంజ్ఞ లేదు ఇప్పుడు ఈ మరణించి అనేది దేనికి పెడతారు విజ్ఞానఘన ఏవాకి పెడతారు పెడితే అది విరోధం వచ్చేస్తుంది కాబట్టి మరణించేది విజ్ఞానఘనం కాదు మరణించేది ఏది ఈ విజ్ఞానఘనం అజ్ఞానం చేత ఏ ఉపాధి ఎందు తానే నేను నాది అనే అభిమానాన్ని కలిగి ఉన్నదో ఆ ఉపాధి నశించిన తరువాత అని అర్థం కాబట్టి విరుద్ధర్మం విరుద్ధర్మం ఏం కాదు ఇది ఎందుకంటే ఇక్కడ విజ్ఞానఘనము అనే ధర్మము గలది పరబ్రహ్మ మరణించుట అనే ధర్మము గలది పరబ్రహ్మ కాదు ఉపాధి ధన్మి ఒకటే అంటే విజ్ఞానఘనము అనే ధర్మము గలది మరణించిన తరువాత సంజ్ఞ లేకుండా పోతుంది అనే ధర్మము గలది ఒకటే అని భ్రమపడి ఆమె విరో విరుద్ధ ధర్మత్వాన్ని ఆమె భ్రమ ఆమె కంగారుపడి అలా అందుతుంది ఎప్పుడైతే విజ్ఞానఘన ఏవా అన్నది పరబ్రహ్మ మరణించుట అనేది దాన్ని బట్టి వచ్చేటువంటి విశేష సమధ్య ఉండడము లేకపోవడము అనేది పరబ్రహ్మకి సంబంధించింది కాదది ఉపాధి ధర్మములు అని కనుక మీరు గుర్తిస్తే విరోధమేమీ లేదు అంటే అది ఆ ప్రేత్యా అన్నది ఏతేభ్యో భూతేభ్యాకి సంబంధించింది ఆశారు అవు అంతే కాబట్టి ఇక్కడ రెండు ధర్మ ధర్మి ధర్మి అంటే ధర్మము గలది ఒక ధర్మి పరబ్రహ్మ ఇంకొక ధర్మి ఉపాధి విజ్ఞానఘన ఏవా ధర్మము పరబ్రహ్మ అనే ధర్మికి చెందినది ప్రేత్య మరణించుట అనే ధర్మము ఉపాధికి చెంది ధర్మి వేరు ధర్మి ధర్మములు రెండు ధర్మాల్ని తీసుకెళ్ళి ఒకే ధర్మంలో ధర్మిలో పెడితే కన్ఫ్యూజన్ అదే చెప్తున్నాడే మంచిది కాబట్టి విజ్ఞానఘనమై ఉండుతా మరణించిన కారణంగా సంజ్ఞ లేకుండా పోవుట అనే రెండు ధర్మములు ఒకే ధర్మి ఎందు అనే కారణంగా విరోధము గలదు నువ్వు అలాంటి విరోధాన్ని చెప్పావు అని ఆవిడ అంటు అంటే ఆయన అంటున్నాడు నమయా ఇదమేకస్మిన్ ధర్మిణీ అభిహితం అది అబే అలా చెప్పలేదు మా ఇత్రే నువ్వు కంగారు పడ్డావు నేను ఈ రకంగా విరుద్ధ ధర్మవత్వమును అంటే రెండు వేరువేరు ధర్మములను ఒకే ధర్మి ఎందు కూర్చోబెట్టడం ఆ ధర్మాల నుండి పరస్పర విరుద్ధములైనవి అలాగంటి పొరపాటు నేను చెయ్యలేదు నేను ఒకే ధర్మీ ఎందు ఈ రెండూ చెప్పలేదు విజ్ఞానఘనము అనే ధర్మి అనే ధర్మము గల ధర్మి వేరే అభావము అనే ధర్మము గల ధర్మి లేకస్మిన్ ధర్మి మదం నం టెక్నికల్ పాయింట్ మంత్రంలో టెక్నికాలిటీ అంతా కూడా సెటిల్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి త్వయవ ఇదం విరుద్ధర్మత్వేన ఏకం వస్తు పరిగృహీతం భ్రాంత్యా నతుమయోక్తం అయో వెలిదానా నేను విరుద్ధ ధర్మములను రెండింటినీ ఒకే పరమాత్మ ఎందు పెట్టి నేను చెప్పలేదు నేను కరెక్ట్గానే చెప్పాను నీవే కంగారు పడ్డావు భ్రమపడ్డావు భ్రమ కలుగుతుంది భ్రమ కలిగినప్పుడు భ్రమ కలిగింది అని ఉన్న నాకోసారి అలాంటి భ్రమ కలిగింది అవతల ఆయన మంచి పండితుడైనా ఇప్పుడు ఆయన పండితుడని తెలిస్తే కొంచెం వినయంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అక్కడ సంగ్రామము అని పదం సంగ్రామ అనుస్వారస్య యి పరసవర్ణ సమ్మను దానికి పక్కన గా ఉంది ఎయ్య కాబట్టి పరసవర్ణం గా రావాలి కఖగఘంగ సంగ్రామ అలాగే ఉండాలి తప్ప సున్న ఉండరాదు అని నేను చెప్పా చెప్తే ఆయన అంటారు మీరు చెప్పి మీరు కానీ వా పదాంతస్యా అని ఒక వికల్ప సూత్ర వికల్పాన్ని చెప్పే సూత్రం ఉన్నది ఇక దానికి ఎండే ఉంది ఆ సున్న కనుక పదాంతమునందు ఉన్నదైతే ఈ పరసవరణం వికల్పంగా వస్తుంది అంటే సమ్ అన్నది ఉపసర్గ అది పదాంతం అవుతుంది అని ఆయన వ్యతిరేక దృష్టాంతం బాగా చెప్పాడు పండితుడైన వంచతీ అనుంది వంచీ దగ్గర సున్ను ఉండకూడదు చేత చేధ్యం న్యా ఎందుకంటే వం పదం కాదు సంగ్రామము దగ్గర సం పదం పదం అది కాబట్టి దానికి పదాంతత్వం వచ్చింది సరే మీరు కక్క కక్క నా పెట్టుకోండి మీరు ప్రసవర్ణం పెట్టుకోండి కానీ సున్న కూడా ఉండొచ్చు అని ముందు చెప్తే అలా ఎలాగండి నేను ఆయన్ని కాదన్నాను కాదని మళ్ళీ తప్పు నా తప్పు నేను తెలుసుకుని ఆయనకి క్షమాపణ చెప్పారు అయ్యా క్షమించాలి మీరు నేను భ్రమపడ్డాను అని రెండోసారి కూడా చెప్పాను నా సాటిస్ఫాక్షన్ కోసం అయ్యో రెండోసారి మీకు చెప్తున్నారు ఏ భ్రమ ఎవరికైనా కలుగుతుందని ఆయన నన్ను ఓదార్చాడు కాబట్టి భ్రమ కలగడం సహజం భ్రమ కలిగిందేమో అని గుర్తుపట్టి సర్దుబాటు చేసుకోవాలి నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని అనుకోండి భ్రమపడింది ఈ మరణించుట అనేది పరబ్రహ్మకి ఆయన ఏం చెప్పలేదు ఏతేటేభ్యో భూతేభ్యో సముఖాయాన్ని పంచభూతాలకు సంబంధించి చెప్పాడ ఈ ప్రేత్య అనేది అంతేగాని ఈ ప్రేత్య తీసుకెళ్లి విజ్ఞాన ఘనానికి పెట్టుకోమని ఆయన ఏం చెప్పలేదు ఆవిడ పాపం భ్రమపడి ఆయన అదే అంటున్నాడు నువ్వు భ్రమపడ్డావు తప్పు లేదు భ్రమపడ్డంలో కానీ నేను భ్రమపడలేదు అని దబాయించడం బుకాయించడం అంటారు ధృలే అది తప్పు బుకాయించకూడదు తప్పు అది కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే అరే మైత్రేయీ ఈ విరుద్ధ ధర్మములను ఒకే ధర్మి ఎందు కలిగి ఉండుటానే ఈ వివాదాన్ని నీవు కల్పించుకున్నావు భ్రమచేత అలాగే నేనేమీ చెప్పలేదు నటు అయా పోన్లేవయా నువ్వు సరెక్ట్గానే చెప్పావు నేనే భ్రమపడ్డాను నువ్వు మళ్ళీ చెప్పు ఏం చెప్పేవో అది కొంచెం మళ్ళీ వివరంగా చెప్పు మయాత్విదముక్తం నేను ఇగో ఇది చెప్పాను నేను చెప్పింది ఇగో ఈ విధంగా ఉన్నది ఓ వార్తకం రాశాడు ఈ కన్ఫ్యూషన్ నివారణ కోసం ఆ కన్ఫ్యూషన్ కంటే కూడా ఈ వార్తికం కఠినంగా ఉంది విజ్ఞానైకొ్యాహం కృత్స్మ్యం తవాబ్రవం సంజ్ఞానాశే నద్యా హేతుం తంటే విజ్ఞానఘన అనే పదమును ప్రయోగించి నేను నీకు పూర్ణ అద్వయ ఆత్మను చెప్పినాను సంజ్ఞానాశము న ప్రేత్య సంజ్ఞాస్తి అనే పదాన్ని ఉపయోగించి అజ్ఞానమనే కారణంగా పుట్టేటువంటి మిథ్యా దోషమే అపన్హుతి మిథ్యా దోషం ఏదైతే కలదో దానిని చెప్పాను అని అలాగా వేరువేరు ధర్మీలు తప్ప ఒకే ధర్మి కాదు అని మంచిది నేను చెప్పింది ఇప్పుడు ఆయన వివరిస్తారు ఈ వివరణని బట్టి ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఎస్టు అవిద్యా ప్రత్యుపస్థాపి కార్యకరణ సంబంధీ దీర్ఘం వెనతీస్తే దీర్ఘం సంబంధీ అని పుల్లింగం ప్రథమా యొక్క వచనం ఆత్మన కిలభావ ఉన్నది పరమాత్మ ఆత్మ అంటే పరమాత్మే అది విజ్ఞానఘనము విజ్ఞానఘనమున్నా ప్రజ్ఞానఘనమున్నా ఒకటే అంటే శుద్ధమైన ఎరుక తప్ప పది ఏది కాదు అది ఆత్మ ఇటువంటి ఆత్మయందు ఒకనొక కిలభావము తయారు చేయబడి ఉన్నది ప్రత్యుపస్థాపిత ప్రత్యుపస్థాపిత అంటే మీ ముందు అది మీకు అందజేయకూడదు వీడికి అందజేస్తా ఇప్పుడు వీడు చిన్నపిల్లవాడు పెరుగుతూ ఉంటాడు ఇప్పుడు వాడు క్రిస్టియన్నా హిందూయా ముస్లిమా ఆ పిల్లవాడు ఏది కాదు ఏమండి వాడికి వీళ్ళు అందజేస్తారు ఏమని నువ్వు క్రిస్టియన్వి అని అందజేస్తా అందజేసి కాబట్టి నువ్వు హిందువుల్ని ద్వేషించాలి అని కూడా అందజేస్తా లేకపోతే ఈ కన్వర్షన్ చేస్తారు చూడండి ఈ కన్వర్షన్లో ఏం చేస్తారు వాడిని నువ్వు నిన్నటి దాకా నీకు ఇప్పుడు బాప్తిజం చేశాము బాప్తిజం అన్నది ఇంగ్లీష్ పదం వీళ్ళు దాన్ని తెలుగులో బాపతిస్మ అని తెలుగు ఏదో తెలుగు పదం కింద చేసి ఇప్పుడు నీకు బాపతిష్మ చేయడం నదీ స్నానం నదికి తీసుకెళ్ళి స్లారది చేయించి ఇప్పుడు నీకు బాపతిష్మ చేయడం అయిపోయింది కాబట్టి నువ్వు ఇంక హిందువు కాదు అని నువ్వు క్రిస్టియన్వి అని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక పరిచ్ఛేదభావాన్ని ఒక ఐడెంటిటీ దాన్ని ఒక దాన్ని అందజేస్తారు అది వీడు తీసుకుంటాడు సరే వీడు తీసుకున్నాడు కాబట్టి వాడు అందజేశాడు వాడు అందజేశాడు కాబట్టి వీడు తీసుకున్నాడు వాట్ ఎవర్ అవిద్యా ప్రత్యుపస్థాపిత అజ్ఞానం చేత దాన్ని కల్పించుకుని నెత్తిన వేసుకోవడం అజ్ఞానం చేత కల్పించుకుని నెత్తిన వేసుకోవడం ఏమిటది ఖిల్యభావ ఖిల్యభావం మళ్ళీ మనం కథం అవటకు వచ్చింది కిల్యభావం అయిపోయిందని మీరు అనుకుంటే అవలేదు ఇంకా అదే ఖిల్యభావము అంటే అర్థం ఏమిటో తెలుసునండి తనకి తాను ఒక గోడని కట్టుకుంటా ఇప్పుడు నేను బ్రాహ్మణుడను అని వీడు నేను బ్రాహ్మణుడను అని నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటాడు నువ్వు గొప్పవాడు అవ్వలేదా నువ్వు పదిచ్ఛిన్నుడు అయినావు గొప్పవాడు అవ్వలా నేను ఏది కాదు అని ఆలోచి అది వేరే సమాచారం ఇప్పుడు నేను గొప్పవాడిని అయ్యాననుకుంటాను ఎందుకంటే అక్కడ వాతావరణం అలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే ఈ పాఠం యొక్క వాతావరణం ఇక్కడ శోభిస్తుంది దీన్ని దేన్నైతే ఇక్కడ ఖండిస్తున్నామో అదే మండలం కింద స్వీకరించే వాతావరణం ఒకటి వేరే ఉంటుంది అక్కడికి మీరు వెళ్తే తెలుస్తుంది మొన్న ఈ సిడ్నీలో అన్నమయ్య జయంతి ఒకటైంది అన్నమయ్య జయంతి ఇక్కడ కూడా అయినట్టుంది అన్నమయ్య అన్నమయ్య అన్నమాచార్యుడికి జయంతి తప్పులు ఉన్నది ఆయన హిస్టారిక్ పర్సన్ సో ఆయన జయంతి ఆయన జయంతి అయితే నన్నేమో ముఖ్య అతిథిగా పిలిచాను నాకెందుకంటే ఈ అన్నమయ్య జయంతి అంటే నా ఈ యూనివర్సిటీ వాళ్ళు వెళవాయా వాళ్ళు నువ్వేదో ఇండియా నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ప్రేమగా నిన్ను పిలిస్తే ఏదో నువ్వు జుట్టు సరి చేస్తావేమిటి వెళ్ళు అంటే నాకు అర్థమయ్యే గురించి అదే తెలియదు అంటే వాళ్ళు ఏ చూసారు ఒక పుస్తకం ఒకటి తీసుకొచ్చి చూడు ఒకసారి వాళ్ళ నిజాలు చూడు వరకంటే ఉపన్యాసానికి పెద్ద కావాలి అంటే నేను సరే అన్నా ఎందుకు సరే అన్నా అనంటే శుభ్రమైన భోజనం అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు కూర పుప్పి పులుసు ఇత్యాది భోజనం ఉంటుంది ఏం చెప్తే అసలు అయితే వస్తాను పదాలని చెప్పేసి వెళ్ళా వెళ్తే ఆ తర్వాత భోజనం మీద ఉండేటువంటి వ్యామోహంతో మనం ఇక్కడికి మనం పొరపాటు చేశామని నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళంతసేపు మధ్యలో ఫిడేలు వేణా తప్ప వాళ్ళకి అన్నమయ్య చెప్పిన బోధలు వాళ్ళకేమో అక్కర్లా వాళ్ళకి అన్నమయ్య పెద్ద విగ్రహం ఎదుర్కొండగా భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ఇంకో విగ్రహం తీసుకోవడం వీళ్ళందరూ బరకాలో వేసేసి కూర్చుని ఓ నాలుగు తప్ప నాలుగు మృదంగాలు ఇన్స్ట్రుమెంట్స్ రకరకాలు వేణలు తబలాలు ఇవన్నీ పెట్టేసుకుని దే ఆర్ రెడీ టు సింగ్ ఇప్పుడు స్వామి ఉపన్యాసం ఉపన్యాసం అయ్యాక పాట అప్పుడు నేనేం చెప్పానంటే సరేదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన మాటలు అక్కడ దే డోంట్ వర్క్ దే దీని ఎంటైర్లీ డిఫరెంట్ యాంబియా సరే దృష్టాంతం సరిందో సరిపడిందో లేదో ఆ కథ ముగిస్తాను నేను చెప్పాను చూడండి అన్నమయ్య అంటే సంగీతం ఉంది మీరందరూ దాంట్లో నిష్ణాతులు సంగీతం ఒక్కటే కాదమ్మా సాహిత్యం కూడా ఉంది సరస్వతీదేవికి సంగీతము సాహిత్యము ఆమెకు రెండు కర్ణుల వంటివి అని ఎవరో కవులు కూడా వర్ణించారు మీరు సంగీతం మీద దృష్టి పెట్టారు తప్ప సాహిత్యం మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది అని ఒక మాట అనేప్పటికీ వాళ్ళకి అవును మన సాహిత్యమే కదా మనం పాడుతున్నాం అయితే అక్కడితో సరిపడలేదు సంగీత సాహిత్యాలు మాత్రమే కాకుండా తత్వము అని ఇంకొకటి ఉండదు ఈ అన్నమయ్య కీర్తనలు చూస్తుంటే నాకేదో వేదాంతం పుస్తకం చదువుతున్నట్టు ఉపనిషత్తులు చదువుతున్నట్టు ఉంది తప్ప ఏదో మీరు మామూలుగా అలవోకగా పాడుకునే పాటలకు సంబంధించిందేగా నాకు అనిపించటం లేదు అని అక్కడ ఉండే రెండు మూడు కీర్తనలు తీసి అన్నమయ్య తత్వారాధకుడు తత్వాన్ని ఆరాధించాడు భూమి అనే తత్వాన్ని ఆరాధించాడు పాప అనే తత్వాన్ని ఆరాధించాడు సో పరబ్రహ్మ అనే తత్వాన్ని ఆరాధించి మీరు పూజించే వెంకటేశ్వరుడు ఆ పరబ్రహ్మయే అని చెప్తున్నాడు కాబట్టి మీరు సంగీతము పాడుకుంటూ సాహిత్యం మీద శ్రద్ధ పెట్టి తత్వాన్ని తెలుసుకుంటే మీ సంగీతానికి ప్రయోజనం మీరు సాహిత్యాన్ని తత్వాన్ని ప్రక్కనబెట్టి కేవలం సంగీతాన్ని మాత్రమే పాడుకుంటే అది లోటే అని వాళ్ళకేదో సందేశం ఇవ్వమన్నారు కాబట్టి ఈ ఏదో చెప్పాను ఇంతకీ మన సందేశం వాళ్ళకి ఏమక్కర్లా వాళ్ళకి ఎంతసేపు ఓ సన్యాసి అక్కడ సర్టిఫికెట్లు ఇవ్వడము వాళ్ళకి ఏదో ఒక ఫంక్షన్ కింద దేవాంట్ వాళ్ళకు ఒక విగ్రహం కావాలి అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉండనే ఉంది నడిచే విగ్రహం ఒకటి ఉంటే సరిపడి నడిచి వచ్చి అక్కడ కూర్చొని రెండు కబుర్లు చెప్పి రెండు మాటలు చెప్పి మెడలో వేసుకుని వాళ్ళు దండం పెట్టుకుంటారు అలాగే ఒక విగ్రహం కావాలి పీపుల్ వాంట్ వన్ విగ్రహం ఒక ఫ్లెష్ అండ్ బోన్స్ విగ్రహం కావాల్సిన పరిస్థితే తప్ప అంతకన్నా మరేమీ కాదు అదో వాతావరణం ఉంటుంది అక్కడ క్షిణ్యభావం అనేది అది సత్యంగా స్వీకరింపకూడదు అది అవిద్యా ప్రత్యుపస్థాపితము అని మీరంటే ది విల్ గెట్ ఏ ఫిట్ ఇది అజ్ఞానము జ్ఞానమని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అజ్ఞానమని మీరు ముద్ర వేస్తారంటే అది చాలా సమస్యతో కూడిన విషయం అవిద్యాపృత్యుపస్థాపిత కిల్యభావ తర్వాత ఇంకోటి ఈ కిల్యభావము దేనికి వచ్చింది ఆత్మకొచ్చింది ఈ కిల్యభావం యథార్థంగా రాలా అజ్ఞాన కల్పితమే వచ్చింది దేనిని బట్టి వచ్చింది కార్యకరణ సంబంధి దేహము ఇంద్రియములు మనస్సు కరణము అంటే మనస్సు అది కూడా పెట్టుకోండి దేహము ఇంద్రియములు మనస్సు వాటి కారణంగా వచ్చింది సంబంధి అంటే తన్ నిమిత్తక దేహము నేనే అనుకుంటాడు మనస్సు నేనే అనుకుంటాడు ఆ రకంగా వచ్చింది ఈ క్రియభావం ఇప్పుడు చూడండి మనిషి భయపడతాడు దేనికి భయపడతాడు అసలు ఎందుకు భయపడుతున్నాడు అసలు భయం ఎందుకు భయం అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏదో ఫలానాదాని గురించి భయపడుతున్నాడు దర్ ఈజ్ ఆల్వేస్ ఏ రీజన్ ఫర్ ఫియర్ ఆ రీజన్ ఏదో ఉంటుంది ఆ రీజన్ అలా చెప్పండి ఇలా రీజన్స్ మారుతూ ఉంటాయి అసలు అసలు భయం అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు రోగ భయము ధన భయము ఇంకో భయము ఇంకో భయము ఇలా చాలా భయాలు ఉన్నాయి అవన్నీ భయానికి నిమిత్తములు ఆ నిమిత్తాలన్నీ అలాంటి పెట్టండి అసలు సహజంగా భయం అనేది అసలు మనిషిలో ఎందుకు ఉన్నది వీడి స్వతహాగానే వీడిలో భయము నిర్మాణమై ఉంటుంది ఒకప్పుడు డబ్బు పోతుందేమో అనేది నిమిత్తమవుతుంది ఇంకో అప్పుడు పిల్లలు చెప్పిన మాట వినరేమో అనేది నిమిత్తం ఇంకో అప్పుడు రోగం వస్తుందేమో అనేది నిమిత్తం ఇలా నిమిత్తం మారుతూ ఉంటుంది ఏదో ఒక నిమిత్తం వస్తూ ఉంటుంది మారుతూ ఉంటుంది నిమిత్తం మారినప్పుడల్లా భయం ఈ కారణంగా ఈ భయం వస్తుందని వీడికి అనిపిస్తుంది ఆ నిమిత్తాలన్నీ కల్పితాయి అవన్నీ పెట్టుకున్నవి సహజంగా వీడిలో భయం ఉంటుంది ఫండమెంటల్లీ ఫీజ్ ద ఫియర్ హీ హ్యాజ్ ది ఫియర్ కాదు హీ ఈజ్ ది ఫియర్ ఫండమెంటల్గా ఫియర్ కలిగి ఉంటాడు భయం భయస్వభావ భయస్వరూపుడై ఉంటాడు ఎందువల్ల ఎందువల్ల తెలుస్తున్నాండి మీకు భయం ఎందుకు వస్తుందంటే మీరు ఎప్పుడు కూడా గతాన్ని భావన చేస్తారు గతాన్ని స్మరించి దానిని భవిష్యత్తులోకి ప్రాజెక్ట్ చేస్తారు అంటే గతం నుంచి రీలు ఒకటి తీసుకుని దాన్ని భవిష్యత్తులోకి వీడేమో ప్రాజెక్ట్ చేస్తాడు అలా ఎప్పుడైతే చేస్తాడో వెంటనే భయంలో పడిపోతాడు ఎలాగంటే గతంలో వీడికి ఒకసారి జ్వరం వచ్చింది వచ్చినప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది దాంతో అది స్మృతిలోకి వస్తుంది అది స్మృతిలోకి రాగానే మళ్ళీ నాకు జ్వరం వస్తుందేమో అనే భవిష్యత్తుని భావన ఇప్పుడు జ్వరం లేదు వీడికి మళ్ళీ నాకు జ్వరం వస్తుందేమో అని భవిష్యత్తుని భావన చేస్తాడు వెంటనే భయం పుడుతుంది వీడికి గతం స్మరణకి రాకపోతే భయం ఉండదు స్మరించిన గతాన్ని భవిష్యత్తులోకి ప్రాజెక్టు చేయకపోతే భయం ఉండదు అయితే ఇప్పుడు గత స్మృతులనన్నింటినీ మరిచిపోవాలని నేను అంటలేదు ఎందుకంటే స్మృతి అనేది లేకపోతే మీకు లోక వ్యవహారం ఏముంటుంది మీరు తెలుగులో మాట్లాడుతున్నాను అంటే స్మృతి ఉంటేనే తెలుగులో మాట్లాడతాను స్మృతి లేకపోతే మళ్ళీ డైమండ్ పాయింట్ సెంటర్ నుంచి పద్మరావు నగర్ దగ్గరికి ఎలా వెళ్తాను నేను స్మృతి ఉండాలి కదా వాచి చూసుకోవాలి టైం అయిన వెంటనే స్మృతి ఉండాలి స్మృతి ఉండకూడదని నేను చెప్తే అని అనుకోదు గారు స్మృతి వద్దన్నారు అని అలా అనుకోకూడదు నేను అలా చెప్పట్లా స్మృతి ఉంటుంది స్మృతి లేకపోతే బతికే లేదు నేను అనేది ఏమంటే గతంలో ఉండే స్మృతిలో ఒక అంశాన్ని పికప్ చేసి దాన్ని భవిష్యత్తులోకి ప్రాజెక్ట్ చేయడం కారణంగా మీకు భయం కలుగుతోంది మీరు స్మృతి పెట్టుకోండి ఇంటికి వెళ్ళడానికి దారి స్మృతి ఉంటుంది అది మీకు దుఃఖాన్ని కలిగించదు మీరు ఎంతసేపటికి గతాన్ని సర్వి ఒక మాట తెచ్చి దాన్ని భవిష్యత్తులోకి చొప్పించాలి అప్పుడే మీకు సైకలాజికల్ మెమరీ అండ్ సైకలాజికల్ ఫియర్ ఫిజికల్ మెమరీ కాదు ఫిజికల్ మెమరీ అంటే ఇక్కడి నుంచి ఇలా సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా మేమేమో పద్మరావు నగర్ వెళ్ళడం దారి మాకు తెలుసు అది ఫిజికల్ మెమరీ సైకలాజికల్ మెమరీ టు పుట్టి వర్డ్స్ సైకలాజికల్ మెమరీ సైకలాజికల్ మెమరీ అనేది ఇట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఫియర్ ఎందుకో తెలుసునండి మీరు ఎప్పుడూ వర్తమాన కాలంలో సుఖంగానే ఉంటారం వర్తమాన కాలంలో మీకు దుఃఖమే ఉండదు ఎప్పుడూ కూడా ఇవాళ కాదు ఇప్పుడే కాదు ఎప్పుడూ అలాగే ఉంటారు వర్తమాన కాలంలో దుఃఖం ఉండదు దుఃఖం వర్తమాన కాలంలో ఏముంటుందో తెలుసునండి శుద్ధ చైతన్యం ఉంటుంది విజ్ఞాన ఘనం ఉంటుంది అంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ యొక్క సంస్కారాలు ముద్రపడని శుద్ధమైన ప్రజెంట్ మూమెంట్లో ఏముంటుందండి విజ్ఞాన ఘన ఏవా అదు ఉంటుందండి మీరు దానిని కార్యకరణ సంబంధం పెట్టి అంటే మనస్సు దేహము సైకలాజికల్ మెమొరీ పెట్టి సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేసి ఒక పరిచ్ఛిన్న భావాన్ని క్రియేట్ చేసుకుని మీరు సంసారాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు ఎనీవే ఇట్స్ ఎ బిగ్ టాపిక్ అంటే చూడండి చాలా జాగ్రత్తగా మీరు దాన్ని పరిశీలించాలి ఎవడో చెప్పాడు మనం విన్నామన్నట్టు కాదు సరేనాయా మేమేమో కాఫీ టిఫిన్ తిని కాఫీ తాగి చెప్పు నువ్వు ఆత్మ గురించి చెప్తావు కదా చెప్పు ఓకే చెప్పు అని అలాగా దట్ ఈస్ నాట్ ది పాయింట్ సరే నా నేను చెప్పిన ఆ పోతా దట్ ఈస్ నాట్ ది పాయింట్ పాయింట్ ఏంటంటే మీరు నేను చెప్పిన దాన్ని అదే నేను ఎప్పుడు ఉంటే నేనేం కొత్తగా చెప్తున్నది ఏం కాదు ఆచార్యులు శంకర భగవత్పాదులు ఉపనిషత్తులు చెప్పేటువంటి తత్వాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం ఈ పరిశీలించేప్పుడు నేను చూసినట్టుగా మీరు చూస్తున్నారా లేదా నేనంటే మళ్ళీ ఒక వ్యక్తి కూడా కాదు ఆ భగవత్పాదులు చూసినట్టుగా మనం చూస్తున్నామా లేదా ఆయన ఏమంటున్నారు ఈ కిల్య భావము అవిద్యా ప్రత్యుపస్థాపితమని ఒక మాట అజ్ఞానం చేత వచ్చింది తర్వాత అది కూడా ఎలా వచ్చింది కార్యకరణ సంబంధి ఆ విధంగా మనిషికి కిల్యభావము వచ్చినది తస్మిన్ విద్య నాశితే ఆ కిల్యభావము అజ్ఞానం చేత వచ్చింది కాబట్టి అది జ్ఞానము చేత నశించినది తన్ నిమిత్త సంజ్ఞా శరీరాది సంబంధిని అన్యత్వదర్శనలక్షణ ఇప్పుడు విద్య చేత అంటే ఆత్మజ్ఞానము చేత ఆ ఖిళ్యభావము నశింపజేయబడినది అని మనం చూస్తున్నాం విద్య నాశితే ఇప్పుడు తన్నిమిత్త విశేష సంజ్ఞ వీడికి ఒక పర్టికులర్ పేరు ఒకటి ఉంటుంది ఒక విశిష్టమైన పేరు విశేష సంజ్ఞ ఆ విశేష సంజ్ఞ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది ఆ కిల్యభావం కారణంగా వచ్చింది ఆ జ్ఞానం కారణంగా ఆ విశేష సంజ్ఞ వచ్చింది ఆ విశేష సంజ్ఞ కూడా శరీరాది సంబంధిని శరీరము ఇంద్రియములు మనస్సు వాటితో కలిసి ఉంటుంది వాటిని బట్టి వచ్చింది వ్యక్తి ప్రథమాంతమితం శరీరాది సంబంధిని ప్రథమా యొక్క వచనం అన్యత్వదర్శన లక్షణ అంటే ఎలాగంటే భేదమును దర్శించే లక్షణము కలది ఇప్పుడు చూడండి మీరు మీరు శుద్ధమైన వర్తమాన క్షణంలో శుద్ధ చిద్రూపంగా నిలిచి ఉన్నారనుకోండి దాంట్లో మీకు భేద దృష్టే కలగదు భేదము అంటే నేను నేను కానిది అనే అనే విభాగమే మీకు అనుభవానికి రాదు శుద్ధ చిద్రూపంగా ఆకాశము వంటి ఆ ఎరుకయే ఉంటాం ఆ ఎరుకలో ఇది నేను ఇది నేను అంటే కింద భావం ఈ ఫలానా నేను అని మీరు ఫలానా కాని ప్రపంచం అంతా మీ ముందు నిలబడి అలా విడిపోతుంది రెండు ముక్కలు అయిపోతుంది ఇది ఫలానా నేను బ్రాహ్మణుడను అని మీరు అనగానే అబ్రాహ్మణ ప్రపంచమంతా మీ ఎదురుకుండా ఉంటుంది నేను ఫలానా అనగానే ఫలానా కాని ప్రపంచమంతా కూడా మిమ్మల్ని ఎదుర్కొన్నా నిలబడి మిమ్మల్ని వెక్కిరిస్తూ అవహేళన చేస్తుంది అది ఖిళభభావం ఆ విధంగా ఖిల్జభావం నిర్మాణం అవుతుంది ఎప్పుడైతే దాని నుంచే భేదం పుంటుంది భేదం పుట్టగానే భయం పుంటుంది ఇప్పుడు మీరు చూడండి ద్వితీయాద్వై భయం భవతి అన్న చోట అక్కడ మీకు భయం వేసింది భయం ఎందువల్ల వచ్చి భయం దేని వల్ల వేసింది అంటే వాడు కొడతాడేమో అది నిమిత్తం లేకపోతే డబ్బు అది నిమిత్తం లేకపోతే దెయ్యం మీద పడుతుందేమో అది నిమిత్తం అవన్నీ నిమిత్తాలు అసలు నిమిత్తాలు నిమిత్తాలంటే బాహ్యంగా కనపడే కారణాలు అవి అసలు కారణాలు కావు అసలు వీడి హృదయంలోనే భయస్వభావము బిగుసుకుపోయి ఉన్నది ఆ భయస్వభావం ఏదో తెలుసునండి ది సెన్స్ ఆఫ్ ది అదర్ అన్యత్వ లక్షణం అన్యము అన్యము అని మీరు ఎప్పుడైతే అన్నారో మీకు భయం వేసేస్తుంది అన్యము అనగాలి ఇప్పుడు రైల్వే కంపార్ట్మెంట్లోకి ఎక్కారనుకోండి ఏం మీతో పాటుగా ఇంకో వంద మంది ఉంటారు వాళ్ళలో మీరు ఒకరు ఆ తొంభలో ఆ మహాప్రపంచంలో మీరు మీకు భయం వేయడానికి అవకాశం లేదు కానీ వీళ్ళు మనవాళ్ళు కాదు అనేప్పటికీ భయం వస్తుంది ఎందుకంటే నిద్రపోతూ ఉంటారు నిద్రలో భయం లేదు తెలివి వచ్చింది తెలివి రాగా అనే భయం కూడా లేదు ఏమండే పక్కనే భార్య తల్లి తండ్రి కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళందరూ ఉన్నారని తెలుస్తుంది అంత మాత్రం భయం లేదు ఎందుకు భయం లేదు వాళ్ళ ఇందులో అన్యత్వ భావన ఉండదు వాళ్ళు పరాయి అనే భావన ఉండదు వీడు ఒక్కడో ఉన్నాడండి నిద్రపోతూ ఉంటాడు తెలివి వస్తుంది భయం వస్తుంది ఎందుకు భయం వేయాలి అంటే ఎవళ్ళో ఇంకొళ్ళు ఉన్నారు ఏదో సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చిందంటే ఏవో ఈ చెక్క దేనికి తలుపు తగిలి సౌండ్ వచ్చింది అంటే భయం అయ్యదు మళ్ళా ఎవళ్ళో ఉన్నారు అన్య నేను ఒక్కడినే కాదు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు ఆ ఇంకొకళ్ళు ఎవరు మనిషి అవ్వచ్చు దెయ్యం అవ్వచ్చు ఏదైనా పర్వాలేదు భయం భయపడడానికి అది సర్పం కాబట్టి అన్యత్వ భావన లేనిదే భయం లేదు కాబట్టి భయానికి నిమిత్తాలు మీరు వెతకద్దు భయానికి మూలంలో అన్యత్వ భావన కలదు అది మీరు గమనించాలి మీరు ఈ అన్యత్వ భావనని క్రమంగా నిర్మూలించుకుంటూ పోండి మనకి ఇప్పుడు కులం ఉంది ఉందనుకోండి కులం ఆ అన్న ఒకటే కులం దేవుడు కులం మీ అయా మీ దేవ కులం మాది దేవుడి కులం ఒకటే కులం దాని దేవుడు కులం దాంతో మీకు అన్యత్మ భావన పోయింది ఏ మతం దేవుడి మతం అన్యత్మ భావన పోయింది ఈ విధంగా మీరు ఆ సర్వాత్మ భావంలో ప్రవేశించగలిగితే అంతా ఆత్మయే అనే భావంలో మీరు ప్రవేశించగలిగితే అన్యా ఎవడూ లేడు అన్యాయ ఎప్పుడైతే ఎవడూ లేడో అప్పుడు భయం ఉండదు భయానికి తాబు లేకుండా పో సో ఆ విధంగా సో ఈ విశేష సంజ్ఞ ఒకటి అజ్ఞానం చేత దేహాదులతో తదాత్మ్యాన్ని చెందడం ద్వారా ఆ విధంగా వీడు ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇప్పుడు జ్ఞానము చేత ఆ చిావము నశింపజేయబడినది కార్యకరణ సంఘాతోపాధవు ప్ర వివిలాపితే అంటే అర్థంగా చూసినండి దేహము ఇంద్రియముల యొక్క సంఘాతము అది ఉపాధి అది ప్రవిలాపనం అయిపోవాలి ఇప్పుడు మీరు ఆలోచించండి దేహం అనేది ఎప్పుడు ఉంటుందో తెలుసిన ఎప్పుడు మీరు దేహాన్ని భావన చేస్తే అప్పుడే ఉంటుంది మీరు ఆలోచించండి మీరు నడుస్తున్నారనుకోండి సరే దేహ భావనతో నడుస్తున్నారు ఈ లోపల ఏదో టెలిఫోన్ ఏదో వస్తుంది మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మీ మనస్సంతా ఇంకో దాంట్లో నిమగ్నమై ఉంటుంది అప్పుడు దేహభావన ఉండదు ఏమైందా దేహభావన పూర్వక్షణం వరకు ఉన్న దేహభావన ఈ క్షణంలో లేదు ఏమైంది అంటే అది విలాపం అయిపోయింది అది మెర్జ్ అయిపోయింది లేకుండా పోయింది సో ఇది ఒకటి గమనించటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి డాక్టర్లు ఇంజక్షన్ ఇస్తారు ఇక్కడ అంటే ఏముందండి పెద్ద కష్టమేముంది అదేముంది పెద్ద దుఃఖం కానీ కాదు కానీ మీరు అలా చూస్తో అలా చూసి ఇంకా పరకాయ ఇలా పెట్టుకుని వాడికి ఇలా పెట్టి పొడిచాడా లేదా ఇంకా ఇప్పుడు కూడిస్తాడో అని అలా భయపడతావు అంటే ఏమైంది మొత్తం మొత్తం మీ ఐడెంటిఫికేషన్ తాదాత్మ్యం అంతా కూడా దేహంలోకి వచ్చేసింది అంతకుముందు ఏదో ఇటువంటి నడుస్తున్నారు తప్ప అంత తాదాత్మ్యం లేదు ఇప్పుడు మొత్తం తాదాత్మ్యం దేహంలోకి వచ్చేసింది దేహంలోకి వచ్చేసి దేహం నుంచి చేతిలోకి వచ్చేసింది చేతి నుంచి దెబ్బలోకి వచ్చేసింది ఇక్కడికి వచ్చేసింది మొత్తం తాదాత్మ్యం అంతా గమనించారా పూజ స్వామీజీ చెప్తారు వీటికి వేలు తెగింది వేలు తెగితే దానికి చిల్లర కట్టుకట్టి ఇలా పెట్టు కూర్చుండండి ఇప్పుడు వీడు మొత్తం పర్సనాలిటీ అంతా ఈ వేల్లో ఉంటుంది ఏమండి అది కంప్లీట్ ఐడెంటిఫికేషన్ దీనికి ఆపోజిట్ దీనికి ఆపోజిట్ ఏమిటి ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ ఉంటాడు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు గోల్ వేయాలి మొత్తం ఫోకస్ అంతా గోల్ మీద ఉంటుంది దాంతో బాడీ ఐడెంటిటీ డిజాల్వ్ అయిపోతుంది లేకుండా పోతుంది కాబట్టి దేహము ఎంతవరకు ఉంటుందంటే దేహాభిమానం ఉన్నంత వరకే దేహం దేహాభిమానము కనుక విలీనమైపోయే పద్ధతి మీద వెతుక్కోగలిగితే దాన్ని విలీనం చేసేస్తే దేహం ఉండదు నిద్ర నిద్రలో ఏమైంది దేహాభిమానం పోయింది దాంతోపాటు దేహం కూడా పోయింది ధ్యానం కూడా తెలియ మీరు ధ్యానంలో దేహాభిమానాన్ని విడిచిపెట్టేస్తే దేహం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అభిమానం మీరు తెచ్చిపెట్టుకున్నప్పుడే వస్తుంది కాబట్టి ఉపాధి అనే దానిని మీరు ప్రమిలాపనము చేయుట సంభవము అలా ప్రభులాపనము చేయుటకు సహకరించేదే జ్ఞానము విద్య ఆ విద్య చేత అవిద్యను ఎప్పుడైతే మీరు నశింపజేస్తారో అప్పుడు విశేష సంజ్ఞ లేకుండా పోతుంది నేను అలా చెప్పాను అంతేగాని ఈ నశించుట ఈ విశేష సంజ్ఞ ఇదంతా తీసుకెళ్లి బ్రహ్మ మీద పెట్టి నేనేమీ చెప్పలేదు అని ఆయన క్లారిఫై చేసుకున్నాడు దీన్ని మళ్ళీ క్లాసులో ఫైనలైజ్ చేద్దా ఓ ఇంకో నమ్మ